So, Pāvidhanga, there is always a fixed-in point. Vaikuntham meh chevte, meeku hai prida unta-ruh. So, it is Vaikuntham is the fixed-in point. Kailāsamu, fixed-in point. Let it go lo kamu, evinko guru puh. This go lo khen jeta-ruh. Padahar kotlo japan jeta-ste, meeku go lo kam. Padahar kotla vaikunthaya kontlo padipo, meeku japan jeta-ruh. అని చెప్పి మీరు ఫ్యూరియస్ గా ఆవేశపడిపోతావు హరే కృష్ణ కృష్ణ ఏ స్వామి మీ ప్రసంగం అయిన తర్వాత నా ప్రసంగం నువ్వు నువ్వు ఎంత రేపు మాట్లాడతావు హరే కృష్ణ హరే రామ హరే రామ రామరామ హరే కార్ రెడీగా పెట్టమున నేను అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి హరే కృష్ణ హరే కృష్ణ ఇట్ ఈస్ లైక్ ఏమిటే అంతా ఆవేశపడిపోతున్నాడంటే అది అకౌంట్ లో డబ్బు వేయాల్సి వేయకుంటాయి అలా పదహారు కోట్లు వేయ పదహారు కోట్లు అంటే మాట్లాడేసి ఎంత నెంబర్ పెట్టారు చూడు ఎవడు ఇంకా వాడు ప్రశ్న లేదు ఆలోచన లేదు అలాగా ఎద్దులాగా లేదంటే టేపు రికార్డర్ అలాగా అలాగా అది కౌంటర్ చేస్తూ ఉండడం అంటే వాడి పని అది పెట్టేసుకుని ఆ మూట పెట్టేసుకుని కౌంటు చేసుకుని ఇంక వాడి బతుకలు కాదేమో పదహారు కోట్లు ఎప్పటికయ్యారు పని ఇంకా అది వాడే పడది అది వాడికి అప్పచెప్పేస్తే ఇంకా వాడు పడి దాంట్లో పండు ఉంటాడు అలా పండు ఉంటాడు చూడండి ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఆయన ఏమంటారంటే కైండ్ ఆఫ్ ఇన్వేషన్ సైకలాజికల్ ఇన్వేషన్ అండ్ సైకలాజికల్ సబ్జుకేషన్ మనిషిని సబ్జుకేట్ చేసుకోవాలి వాటిలో ఉన్నటువంటి ఆలోచించే శక్తిని విచారించే శక్తిని పరిశీలించే సామర్థ్యాన్ని ప్రశ్నించేటువంటి సామర్థ్యాన్ని చనిపే శక్తి ఇంకా వాడు మళ్లీ వాడిని బతుకుండగా ప్రశ్న వేయడు ఆలోచించడు విచారించడు అలా బండబ్బాయి ఎద్దులాగా అకౌంట్ చేసుకుంటూ ఉంటాడు అనే దేఖ భక్తులుగా పొందుకుంటారు ఎంత డేంజరస్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా మీరు ఆ ఫిక్స్ పాయింట్ పెట్టుకుంటాడు నేను అలా మొదలు పెట్టి డైక్రెస్ అయ్యాను ఫిక్స్ పాయింట్ అంటే మోక్షం అనేది లేకపోతే లిబరేషన్ లేకపోతే వాడు పొందదగినది ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆ ఫిక్సిడ్ పాయింట్ మీరు ఎలా చేరుకుంటాడు బై ప్రాసెస్ ప్రాసెస్ లేకపోతే హాఫ్ కోట్లు జపన్ చేస్తే అక్కడికి చేరుకుంటాడు లేకపోతే అడ్మినిస్ట్రౌన్ చేస్తే అక్కడికి చేరుకుంటాడు లేకపోతే వాడిపై చేస్తే అక్కడికి చేరుకుంటాడు లేకపోతే దేవుడికి కళ్యాణం లంచం ఇచ్చి టికెట్ కొనేసి కళ్యాణం చేయించేస్తే అక్కడికి చేరుకుంటాడు లేకపోతే కొద్ది నాలుగు సార్లు వేదేసి వచ్చేస్తే కొండ మీదకి అక్కడికి ఒక ఫిక్స్డ్ పాయింట్ కింద వస్తారు మోక్షం అటువంటిది కాదు మోక్షం ఫిక్స్డ్ పాయింట్ కాదు అంచేతనే మోక్షము భవిష్యత్తులో వచ్చేది ఫిక్స్డ్ పాయింట్ అయితే భవిష్యత్తులో తేరుకుంటారు అది ఫిక్స్డ్ పాయింట్ కాదు అది ప్రాసెస్ తోటి వచ్చేది కూడా అది ఇది నాట్ సంథింగ్ యూజింగ్ బై ఎ ప్రాసెస్ అని చెప్తానే దాన్ని హౌ ఓపెన్ గా పెట్టారు బ్రహ్మ జిజ్ఞాస్యం అని బ్రహ్మ జిజ్ఞాసా అని పెట్టారు బ్రహ్మ జ్ఞానం అన్నట్లైతే ప్రాసెస్ అయిపోతుంది ఫిక్స్డ్ పాయింట్ అయిపోతుంది atha shabdaṁ śāsavam అని వ్యాకరణ సూత్రం అంటే అది ప్రాసెస్ ఆ వ్యాకరణ శాస్త్రాన్ని చదవడం ఒక ప్రాసెస్ అది ఒక ఫిక్స్డ్ పాయింట్ ఏ పాయింట్ జరిగి మహాభాషం చదవడం గడిపి ఫిక్స్ అక్కడతో వైయాదరణం లేకపోతే అసలు యోగా శాస్త్రం అది కూడా ఫిక్స్డ్ పాయింట్ యోగ శాస్త్రం చదివి యోగాభ్యాసం చేసి ఆ సమాధి స్థితి గడిపి ఫిక్స్ పాయింట్ అలాగా బ్రహ్మను తెలియటనేది భవిష్యత్తులో ఉండే ఒక ఫిక్స్డ్ పాయింట్ దాన్ని చేరే ఒక ప్రాసెస్ అనే భ్రమ కలుగకూడదని మహర్షులు అంత విశాలమైన హృదయంతో దాన్ని ఓటజగా పెట్టారు అంటే చక్క ఏమిటంటే మనవాళ్ళు దాన్ని ఫిక్షన్ పాయింట్ కింద ఎలా ఫిక్షన్ పాయింట్ మార్చారంటే ప్రశ్న పరి భాష చదివి పాదగ్రంథాలు చదివిస్తే నీకు మోక్షం వస్తుంది ఫిక్షన్ పాయింట్ నాటే ఫిక్షన్ ఎందుకంటే ప్రస్తావించిన భవిష్యాలు జరిగి వాదగ్రంథాలు చదివి ఇంకా సంసారంలో మిగిలిపోతాయి అందుకే చిన్న ఫిన్సిల్ పాయింట్ అంటే చిన్న ప్రాసెస్ అది ఓపెన్ మైండ్ పెట్టుకుని అలా దాని ఆ స్వరూపములలో నిలిచి ఉంటే బికాస్ ద స్వరూపం ఇట్ ఇస్ టైం లెస్ టైమ్ బౌండ్ కాదు అది ఒక ప్రాసెస్ కాదు అది టైం లెస్ ఇప్పుడు నేను భయపడుతున్నాను భయము పోవడము భయ విముక్తి భ నుండి విముక్తిండి విముక్తిరంగా ఉదా విముక్తి అంటే భయం నుండి విముక్తి దట్ ఇస్ లిబరేషన్ మీకు ఒక భయము కలగదు ఆ భయం నుండి విముక్తి మీకు కావాలి ఈ ఫిక్స్డ్ పాయింట్ దట్ యూ హు రీచ్ ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు దయ్యం పట్టింది దయ్యం పట్టుంది అది దుఃఖము ఆ దెయ్యం పోవాలి ఆ దుఃఖాన్ని గుర్తు అవుతుంది ఆ దయ్యం ఎలా పోవాలి అంటే ఆ గోతమొచ్చి వాళ్ళు హోమాలు అమ్మీ చేసి ఆ ప్రాసెస్ చేస్తే ఆ దెయ్యం శీతాలో పెడితే ఈ అమ్మాయికి దెయ్యాన్ని మొదల అది ఒక గోల్ ఒక ఫిక్సింగ్ పాయింట్ ప్రస్తుతం దెయ్యం కొట్టుకునే భవిష్యత్తులో దెయ్యాన్ని పోగొట్టే స్థితికి తీసుకురావాలి దానికి ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్ చేసి కూడా ఒకటి ఉంటాడు వాడిని పట్టుకురావడం వాడికి అది కామర్సు ఇది భయం విముక్తి ఇప్పుడు మీరు నేను చాలా ప్రధానమైన విషయం చెప్తున్నాను నేను అనేసుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో నేను పెద్దలు నేను చెప్పగలను నేనేమనుకుంటున్నానంటే నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెక్ నేను అనుకుంటున్నాను ఈజీ టె ఫిక్సింగ్ పాయింట్ ఇప్పుడు ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది దెయ్యం పడితే మరి మంచిది కాదు కదా పెళ్లి కావాల్సిన పిల్లలకి ఎవరు పెళ్లి అమ్మాయి ఆ దెయ్యం పోవాలి ఆ దెయ్యాన్ని వదలసా దానికి ఆ దెయ్యాన్ని ఎప్పుడు వదల్చాలంటే ఐదు రోజులు పది రోజుల్లో టైం తీసుకుని మీరు వదలసా ఎక్స్పాస్ట్ చేసాం ఆ దెయ్యాన్ని అది పదిహేను రోజులు టైం పడుతుందంటే ఆ స్థితికి చేరుకోవడానికి ఇదే పాయింట్ విముక్తి ఫ్రీడం అక్కడికి చేరుకోవడానికి ఒక ప్రాసెస్ అండ్ డెట్ ఫోర్ టైం ప్రాసెస్ అంటే టైం ఉంటుంది టైం నేనేమంటానంటే మానవులు టైమ్ లో బంధులు బంధులై ఉన్నారు కాలపురుషుల కేవల బంధువులై ఉన్నారు ఏమిటో బంధం అంటే మోక్షం అనేది ఒక ఫిక్సింగ్ పాయింట్ అది ద్వారా మీరు చేరుతారు కాబట్టి ఆ ప్రాసెస్ ని అనుష్ఠిస్తే మీరు అక్కడికి చేరుతారు సో యూఆర్ బౌండ్ నేను టైం ప్రాసెస్ యూఆర్ ఇన్ టైమ్ యూఆర్ బౌండ్ బై టైం ఇప్పుడు మీరు ఆలోచించండి దెయ్యము మొదలుట ఈ రిక్వైర్ అ ప్రాసెస్ నన్ను అడిగారు నాతో చెప్పారు ఎక్కాం కాబట్టి దెయ్యం పట్టింది వండిచ్చే ప్రయత్నంలో ఉన్నాము నేనన్నా ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు ప్రయత్నం చేయడం ద్వారా యు ఆర్ క్రియేటింగ్ ఎ సైకిల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ విచ్ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు కమ్అట్ మీరు ఆ బంధాన్ని బాగా బిగించుకుంటున్నారు మీ మెడకి ఉచ్చు మీరే బిగించుకుంటున్నారు మీరు ప్రాసెస్ చేయకండి మరి ప్రాసెస్ చేయకపోతే ఈ అమ్మాయికి దెయ్యం వదలడం ఎలాగా అంటే దెయ్యం వదలడం అది ఒక ఫిక్స్డ్ పాయింట్ కాదు ఒక టైం బౌండ్ ప్రాసెస్ కాదు ఇట్ ఈ నాట్ ఎోల్ టు బి రీచ్ ఇట్ ఈ గోల్ అండ్ డజంట్ రిక్వైర్ ఎ ప్రాసెస్ మరి ఎలాగా ఆ అమ్మాయికి దెయ్యం పట్టలేదు అర్థమైందండి మీకు దెయ్యం పడితే ఫిక్స్డ్ పాయింట్ రీచ్ అవ్వాలి ప్రాసెస్ లో దెయ్యం పట్టలేదు మరి వాట్ ఆర్ మీ డూయింగ్ ఆల్ దీస్ యు ఆర్ ఆల్ డెల్యూడ్ మీరు భ్రమితులై ఉన్నారు ఒక భయంకరమైన భ్రమలో పడ్డారు మీరు అమ్మాయి పట్టలేదు మీరు చక్కగా ఒక ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి లేకపోతే ఒక సైకోథెరపిస్ట్ దగ్గర తీసుకువెళ్ళండి అట్ వాట్ యు హ At least you are in the right direction. That is a different thing. But e-process. Deyamu vadal sutra. On a fixed point to go some. Mir chastu me process. This is all false. Alaje brahmaane gok a fixed point. For a process, me rakkada gini chamkara. You don't have process. Process. శోక్యో మంతవ్యో అనేది ధ్యాసి గ్రహాలు లేకపోతే ప్రస్థానత్రయంలో వాదగ్రంథంలోనూ ఏదో పెడతాడు ప్రాసెస్ గురువు అనుగ్రహం కలిగినప్పుడునో మరి ఎప్పుడు కలుగుతుంది అనుగ్రహం అనో ఏదో ఒక ప్రాసెస్ పెడతాడు బ్రహ్మాండది నాట్ ఎ పాయింట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫ్యూచర్ రిక్వైర్ ఎ ప్రాసెస్ వై because you are brahman no one here is it like that yeah so what you should do my mother cannot tolerate you are saying what am i in the last 10 days in my efforts you are wrong you are diluted you are foolish you are diluted పైగా తెలుసుననే భ్రం ఒకటి పైగా మీకు తెలియదు కాదండి దెయ్యాలు దెయ్యాలు ఉండవు ఈ దెయ్యాలన్నీ స్త్రీ దెయ్యాలే మీరు గమనించారా దాంట్లో ఫ్యూడలిస్టిక్ థింక్ మిసోజనిజం మిసోజనిస్టిక్ థింకింగ్ చేశారు దెయ్యాలన్నీ స్త్రీ దెయ్యాలే తర్వాత ఈ పట్టిన దెయ్యము మీ ఒక మీ కుటుంబానికి విరోధి కుటుంబం ఏదో ఉంటుంది ఆ విరోధ కుటుంబంలో ఎవరో పెద్ద మీరు చచ్చిపోయి ఉంటుంది ఆవిడ పట్టింది మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు వాళ్ళు పట్టలేదు ఎవరో ఇంకొక బంధువులు మీకు కొంత విద్వేషం ఉన్న బంధువులు ఎవరో ఉంటారు వాళ్ళ అక్కడ వాళ్ళలో స్త్రీకి పెద్ద ఆవిడ పోయింది ఆవిడ పట్టింది ఇదంతా మీరందరూ మూర్ఖులయ్యా మీకు తెలీదు మీరు నా అమ్మాయికి దెయ్యం వదలచడానికి చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా తప్పు నేను వాడి ఇంటికి వెళ్తే వాడు గుర్రపునాడా కొట్టాడు తలుపుకి ఏ కొత్త రకం అలంకారమేమో ఇప్పుడు దెయ్యం వదలు కొట్టే ప్రయత్నంలో మీరు మూర్ఖులు మీరు తప్పు చేస్తున్నారు ఏం చేయాలి ముందు స్టాప్ అవుతాడు అమ్మాయికి ఒక డాక్టర్ని చూపిస్తే యూ విల్ గెట్ సమ్స్ ఆ రకంగా బ్రహ్మ విచార్యం దాన్ని మీరు ఒక ఫిక్స్డ్ పాయింట్ కింద పెట్టేసి ఒక ప్రాసెస్ లో పెట్టేస్తే ఆ బ్రహ్మం ఇది ఎప్పటికీ దొరకదు అది అది ఇట్ ఈస్ యూ నవ్ కియర్ బ్రహ్మ ఇస్ టైమ్లెస్ ఇట్ ఈజ్ నాట్ టైం బాగుంటుంది కాబట్టి మీరు విచారించి తెలుసుకోనవలసి ఉంటుంది విచార్యం బుద్ధ్యత అంచె కాబట్టి నా స్వరూపమేమి జగత్తు యొక్క వాస్తవికత ఎట్టిది కాలం యొక్క స్వరూపమేని కాలం అనగానేమి నామరూపముల యొక్క పరిస్థితి ఏమిటి అని ఆ విధంగా మీరు విచారం చేసి విషయం తప్ప ఒక ప్రాసెస్ పెట్టి తెలుసుకునేది కాదు మీరు భాష్యాలన్నీ చదివారు శంకరులు చాలా పెద్ద పట్టుదలతో జ్ఞానమునకు కర్మతో కాని ఉపాసనతో కాని సముచ్చేయమును అంగీకరించరు ఎందుకంటే కర్మ కానీ ఉపాసన కానీ అది ఏం చేస్తుందంటే ఆ గోల్ మోక్షం అనే గోల్ ని భవిష్యత్తులో పెడుతుంది ఓ ఫిక్స్ పాయింట్ గా పెడుతుంది దానికి ఒక ప్రాసెస్ బ్రహ్మ అన్నది భవిష్యత్తులో లేదు వర్తమానంలో ఉన్నది కూడా టైంలెస్ వర్తమానంలో ఉన్నది టైం ప్రవాహంలో ఉండే వర్తమానంలో లేదు టైంలెస్ నౌ నిన్న ఈవేళ రేపు అలాంటి వర్తమానం కాదు టైం వేస్ట్ నా అది బ్రహ్మ యొక్క స్వరూపము అది నే స్వరూపమే అయి ఉన్నది యుద్ధ నో ఇట్ హౌ టు నో ఇట్ విచారా నేను ఎవరు విచారం ఈ జగత్ యొక్క వాస్తవికత ఎంతటిది విచారం చేయి దేవుడు జీవుడు ఈ భేదం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు విచారించే కాబట్టి నేను మాట్లాడుకుంటా చెప్పండి అంటే మరి ఇలాంటి ఫిలాసఫీ మీరు అప్రిషియేట్ చేస్తారని ఒక ధైర్యం చేసి చెప్తున్నాను రిస్క్ తీసుకుని చెప్తున్నాను మీరు ఆలోచించి చెప్పాలి నాకు ఒక వ్యక్తి ఉన్నాడు పురుషుడు కానీ స్త్రీ కానీ అంటే అతని కాన్షియస్నెస్ లో కోరికాన్నది లేదు బైరం అన్నది లేదు నో ఫియర్ నో డిగ్రాయ ఓకే మీరు ఊహించండి అల్లగా అప్సల్యూట్లీ ఫియర్లెస్ అండ్ డిజాక్లెస్ ఓకే అర్యూ అర్యూ విత్ నౌ నవ్ యూర్ రిజల్ట్ క్వశ్చన్ ఆ వ్యక్తి దేవుడు గురించి ఆలోచించే అవకాశం ఎందుకు మీకు తెలిసిపోయిందిగా రెండు సమాధానం ఎలా చెప్పారు అందరూ కూడా ఏమీ ఉండదు అని చెప్పారు ఇప్పుడు చెప్పండి జీవేశ్వర భేదం చెప్పేవాడు వాడు తెలుసు మాట్లాడుతున్నవాడవాడు అసలు జీవేశ్వర భేదం మీకు ఎందుకు అనుభవానికి వచ్చిందో తెలుసిన మీ చేతనలో కామనలు భయములోనే కాలుష్యం ఉండబట్టి మీకు అనుభవానికి మీరు కనుక నిష్కామంగా ఉండి అభయ స్థితిని చేరుకుంటే మీకు జీవేశ్వర భేద ఈశ్వరుడు మీకంటే భిన్నంగా ఉన్నట్లు మీకు అసలు అనుభవమే కలుగుతుంది ఈశ్వరుడు అనేవాడు భిన్నంగా ఉన్నట్లు అనుభవం కలగాలి అంటే వాడు అనుభవం కలిగితే మీరు ఆ ఈశ్వరుని ప్రార్థించడము లేదు ఇంకా అనుభవం కలగాలి అంటే వారి చేతనలో కామనలు భయములు ఉండి తీరా అవి ఎంత ఎక్కువగా ఉంటే భేదం దృఢంగా అనుభవానికి వస్తుంది అవి సుతరాము లేకున్నట్లయితే అసలు భేదమే అనుభవానికి రాదు కొంచెం ఉంటే కొంచెం భేదం అనుభవానికి వస్తుంది కాబట్టి మీరు బ్రహ్మ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ గా చేరుకోవడానికి ఒక ప్రాసెస్ జరిగినా ఇవే ఇవే ఈజీగా ఇప్పుడు నేను చెప్పాను చూడండి విచారము విచార్యం బుద్ధ్యత అని చెప్పదు ోక్షుభిన్నతిర్జీశ వాదో కార్యంకి బ్రహ్మ సత్వ విచార్య బుద్ధ్యతా చమోరు భావ అస్మాత్ సిద్ధాంతాంగతం అద్వైతనాయ్య పంచదేశ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి ఉదాహరణకి శ్లోకంలో ఎలా ఉందో దాన్ని జాగ్రత్తగా విడదీయాలి పదాలని సకల మళ్ళీ అందాము పదచ్ఛేదంకు సహో ఉ సిద్ధాంతే చూడండి మా జన్మకుడు మేము ఎలా చదువుకున్నామంటే నేను ఉత్తమ నువ్వు మధ్యమా ఎక్కడో ప్రథమ అని అలా వర్ణించాం ఈ పురుషలు తెలుగు వ్యాకరణం పురుష ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏది ఏమిటో ఎలా గుర్తుండడం గుర్తుండి కాదు ఇయ్యేవో ఇలాంటి ట్రెక్కులేవో తెలుగు మాస్టర్ అని చెప్పేవాడు ఎలా నేను ఉత్తమ నువ్వు మధ్యమా ఎక్కడో ప్రధమ పూరు పురుషలు ఏమండి పానీని గారు పేర్లు పురుష అని పెట్టారు నామహే పాణిని నుంచి వచ్చింది తెలుగు వ్యాకరణం పేరు కాదు పాణిని మధ్య పురుష ప్రథమ ఉత్తమ అనే పదం ఆనువృత్తి సో ఏమంటే పురుష అంటే ఏమిటండి పూర్ణ పరమాత్మ పురుషేతే పురుష పూర్ణత్వాష పూర్ణ పరమాత్మ పూర్ణ పరమాత్మ మూడు ముక్కలై ఉన్నాడా లేదా ఒకే పరమాత్మ అంటారా ఒకే పరమాత్మ మరి ఒకే పరమాత్మ అయితే ఎక్కడో ప్రధమా నువ్వు మధ్యమా నేను ఉత్తమా అని మరి మూడుగా ఎందుకు కనుకడుతున్నాడు ఉపాధి భేదాన్ని బట్టి కనపడుతున్నాడు భేద దృష్టిని తప్ప అక్కడ ఉన్నది ఒకే పరమాత్మ ఇన్ని పరమాత్మలు లేవు ఒక్కటే పరమాత్మ ఉన్నారు కాబట్టి పురుషుడు ఒక్కడే ఏక పురుష ఒకే పురుషుడు అన్ని అన్నింటి కింద కనపడుతున్నాడు ఏమన్నా చూడండి ఎక్కడో వాడు అమెరికాలో ఉన్నాడు చూడండి అదే ప్రథమ పురుష వాడు అమెరికాలో ఉన్నాడు వాడే అమెరికాలో ఉన్నాడా మీ ఉదయంలో ఉన్నాడా మీరు స్థూలంగా చూస్తే వాడు అమెరికాలో ఉన్నాడని అనిపించింది తప్ప అప్పుడు మీ హృదయంలోనే ఉన్నాడుగా సో నువ్వు నా ఎదుగుగా ఉన్నావు ఆ నువ్వు ఎదురుగా ఉన్నాడా హృదయంలో ఉన్నాడా హృదయంలో ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు హృదయంలో ఉన్నాడు హృదయంలో ఉన్నాడంటే ఆ ఎదుకలో ఉన్నాడనే కదా అర్థం సపోజ్ ఆ ఎదుక మీ స్వరూపం స్వరూపమైతే వాడు భేదంగా వాడు ఎక్కడో అమెరికాలో నీకంటే భిన్నంగా ఉన్నాడు నువ్వు భిన్నంగా ఉన్నావు దేహము నా స్వరూపము బరుక సపోజ్ నా స్వరూపము దేహము కాదు ఎరుక విజ్ఞానమయ్య పురుష నేను విజ్ఞానమై ఉండడు ఇక్కడా అక్కడా ఇక్కడా అక్కడ ఇక్కడ దగ్గరగానున్నది అక్కడ దూరముగానున్నది అవునండి దేనికి దేహానికి దేహానికి ఇక్కడ దగ్గర అక్కడ దూరము నేను దేహ దేహం కాదు నేను నేను చైతన్య స్వరూపుణను అప్పుడు ఇక్కడ అక్కడ అనే భేదమే సమసిపోయి ఒకే ఆకాశము ఉంది దూరము భేదము ఉన్నది కదండి ఆకాశము ఒక్కటి ఆకాశము ఒకే ఆకాశంలో రెండు ముక్కలు ఇక్కడ అక్కడ అనే రెండు ముక్కలు లేవు కానీ మీరు మొదట ఓ మిస్టేక్ చేయాలి అదేంటంటే ఈ దేహమే నేను అని మిస్టేక్ చేస్తే అప్పుడు ఆకాశంలో ముక్కలు వచ్చాయి ఆ దేహానికి దగ్గరగా ఉన్న ముక్క ఇక్కడ అయింది దేహానికి దూరంగా ఉన్న ముక్క అక్కడ అయింది మండుకల్లో శ్లోకం ఒకటి జీవం కల్పయదే పూర్వం పృథ్విధ యథా స్ఫూర్తి అని నాలుగో చెప్పండి జీవం కల్పయతే పూర్వం మొట్టమొదటి నేను జీవుడను అని కల్పించుకుంటాను ఒక్కసారి నేను జీవుడను అని కల్పించుకున్న వెంటనే జీవుడికి చావు పుట్టుక చావు ఉంటాయి పుణ్యం పాపం ఉంటాయి నరకం స్వర్గం ఉంటాయి ఇంకా అన్నీ ఉంటాయి ఒక్కసారి నేను జీవుడు అని కల్పిస్తూ వాడి కులం ఉంటుంది జీవుడికి వర్ణం ఉంటుంది వర్గం ఉంటుంది ప్రాంతం ఉంటుంది ఏదో అంటారు ఇది ఉంటుంది ఇది ఉండదని అన్నీ ఉంటాయి మట్టి ఉంటుంది మశానం ఉంటాయి ఆ జీవుడికి మొట్టమొదటి జీవుని కల్పిస్తారు భావాన్ని పృథక్ విధాన్ ఆ తర్వాత పృథక్విధాన్ని భావాన్ని కల్పయల్పిస్తారు కాబట్టి నేను దేహము అని అనుకోలే ఇక్కడా అక్కడ అనే భేదము ఆకాశము పోసము అఖండము అఖండమైన ఆకాశం నుండి ఇక్కడ అక్కడ భేదం ఎక్కడ మీరు ఆలోచించండి మీరు మీరు ధ్యానంలో నిధ్యాసంలో నేను చేతన్ ఉండను చైతన్య ఎరుక స్వరూపము కాడము అని మీరు భావంలో ఆ భావంలో మీరుండి అప్పుడు మీకు ఆకాశంలో ఇక్కడ అక్కడ భేదం అనుభవానికి వస్తుందేమో చూడండి కాదు అసలు ద్వైతమే అనుభవానికి కాదు కాబట్టి ఎక్కడో ఉన్నాడు నీ హృదయంలో ఉన్నా నువ్వు ఉన్నావు నా ఎదురుగా నా హృదయంలోనే నేను ఇక్కడ ఉన్నాను హృదయంలో చైతన్యంలో ఉన్నారు కాబట్టి ఈ తేడాలు వాస్తవంలో మా అద్వైత సిద్ధాంతంలో లేవు అర్థమైంది కష్టమై ఉంది ఇప్పుడు చెప్పండి మీకు ఇప్పుడు నేను అంటే కథ చెప్పడం పోతే ఆ వాక్యం మీకు అంటే ఇందువల్ల ఉంటే పైన చెప్పింది దాని కారణంగా పైన అసంగి జీవహంటే చెప్తున్నాడు విభువు అంటే సర్వవ్యాపకుడు నువ్వు జీవుడు అని అది సర్వవ్యాపకుడు అని చెప్పి దాన్ని ఆవిడే చెప్తున్నాడు అస్మాత్ అంటే ఇందువల్ల అది సంగ్రహం చేసినప్పుడు కొన్ని శ్లోకాలు డ్రాప్ చేస్తారు కదా ఇందువలన తత్వమోహ అనే పదములకు అనగా అది నువ్వు అనే పదములకు అర్థములు సిద్ధాంతం సిద్ధాంత స్థాయిని గతవు పొందవు ఆయన చెప్పి మరి అంత జట్ చెప్పారు తత్ అంటే అర్థం వేరు అంటే అర్థం లేరు అహం కంటే భిన్నములైన అర్థము అహం అంటే ఆత్మ ఆత్మ కంటే ఇతర అంటే ఆత్మ కంటే ఇతర కాబట్టి తనకి అర్థం ఆత్మ కంటే భిన్నమైన అర్థము వేరే అర్థము ఓం అన్నదానికి వేరే అర్థము కాబట్టి ఇప్పుడు ఆత్మ తత్ అనేది వేరే అర్థము త్వం అనేది వేరే అర్థము ఇలాగ వేరు వేరు అర్థాలు ఉన్నాయి అని నువ్వు చెప్పిన మాట మా సిద్ధాంతంలో అనే ఉండదు అయోహిక లౌకిక దృష్టి అలా చెప్పుకున్నాడు కానీ సిద్ధాంత దృష్టిలో ఏమీ లేదు సిద్ధాంత ఉన్నట్టు ఇప్పుడు మహాత్ముల దృష్టిలో తత్వంతో స్థంతం స్వచ్ఛంతం అంటే సహా వేసుకోండి అయితే సా వేసుకో అయితే తప్పన పోసుకో ఆత్మ దృష్టిలో కుక్క నక్క పిల్లి దోమ ఏనుగు ఆవుడు మొదలైన అన్నీ కూడా దేహదృష్ట్యా చిన్నముడి అయినా ఆత్మ దృష్ట్యా ఒక్కదే నేను దేహాభిమానం పెట్టుకు చూస్తే అన్నీ అలా కనపడుతున్నాయి తప్ప ఆత్మదృష్ట్యా ఒక్కదే నన్ను ఎవరిలో అడిగారు గాడి గురించి అంత ప్రేమ పరిస్తున్నావు గాడికి గోవుకి తేడా ఎవరన్నా ఉన్నారని అంటే నువ్వు చెప్పు తేడా ఉండాలంటే నేను ఎస్వే నన్ను నువ్వు వేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చెప్పు సిద్ధాంతం ఎదుగుతూ అద్వైతం దృష్టిలో గాడికి గోవుకి తేడా ఉంటుందంట ఉండదంట నువ్వు చెప్పు నన్ను చెప్పమంటావు నేను లోపువా నువ్వు చెప్పు అంటే చెప్పు మరి నువ్వు ఏదైనా ప్రశ్నలు చెప్పు ఆ ప్రశ్న సమాధానం నీకు శ్వాసం అందిస్తా ఆ శ్వాసం గుర్తు చేస్తుంది చెప్పు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి అశ్వాసం గుర్తొచ్చిన ఆలోచన మరి ఇప్పుడు చెప్పు దారికి గోవుకి ఆత్మస్వరూప దృష్ట్యా దేడా ఉండాలని చెప్పు అంటే లేదు మరి ఇంకెందుకు అడుగుతావు నన్ను అంటే నా నోట్లో ఈ వాటిలో పుట్టుకోవచ్చు మా ఏమో నవ్వు నువ్వు నేను కోశాలు ఎందుకు స్థాపించలేదు అర్థమైతే అసలు నాకు కోరిక ఉంది గాడిజులకి ఒక షెల్టర్ లో ఉంటుంది మనం పెడదాము అని ఒక కోరి ఎవరో చెప్పారు గాడిజులు ఏమయ్యా ఎక్స్టింక్ట్ అయిపోయాయి నువ్వు ఏ పెట్టకండి ఇంకొకసారి గాడిజులు అవి అవి చెడ్డ చెడ్డ నేను ఎక్కడో యూరోప్ లో చెప్పా చెప్తే ఒక ఉన్నాడు నేను చెప్పిన చాలా బాగుందండి ఎందుకంటే క్రీస్తు మహాశయుడు ఆయన గతలహంలో పుట్టి ఆ హీరోడ్ అనే కింగ్ పుట్టిన పిల్లలందరినీ చంపేయారు నేను చెప్పినప్పుడు జోసెఫ్ హను తనే భార్య మేరీ ఆ పిల్లవాడిని తీసుకుని ఈజిప్ట్ పాడిపోతారు ఆ పారిపోయినప్పుడు ఆ పిల్లవాడిని గాడిజ మీదనే తీసుకెళ్ళారు పిల్లవాడు క్రైస్త తర్వాత ఈజిప్ట్ నుంచి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత హీరోడ్ అనే కింగ్ యొక్క బెడద తగ్గిన తర్వాత అయితే పదకొండు సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆయన మళ్ళీ పాలస్తాడు జూడియా అక్కడికి వస్తాడు నాలుగు వస్తాడు గాలిదండి మీరు వచ్చారు కాబట్టి క్రీస్తు మహాశైని జీవితంలో గాలిజీకి చాలా పవిత్రమైన స్థానం కలదు మీరు గాంధీ గురించి చెప్పిన మాట్లాడుతూ ఉంటే మాకు ఎప్పుడైనా నిర్ణయానికి ఆనందం కలుగుతున్నారు చెప్పారు కాబట్టి అనేది ఆత్మ ఆత్మతత్వవేత్తలకు భేదం ఉండదు తా ఆత్మస్వరూపమే స్వమ్మన్నా ఆత్మస్వరూపమే మా సిద్ధాంతంలో తత్వేరు దాని అర్థం లేరు స్వం వేరు దాని అనే మాట మా సిద్ధాంతంలోకి రాదు అస్మాత్ ఎందువలన ఇందువలన అంటే ఎందువలన ఆత్మ సర్వ వ్యాపకము కనుక పైన ఆ మాట ఉంది పైన ఆత్మ సర్వ వ్యాపకము అనే మాట ఉన్నది అర్థమైందంటే అయితే మరి మీరు ఎక్కడో వాక్యాల్లో తత్పదార్థము పదార్థము అంటూ ఉండాలి విన్నాం మేము తత్పదార్థం యొక్క వాక్యార్థం వేరు ఓంపదం యొక్క వాక్యార్థం వేరు ఆ తత్వం బములను శోధన చేయాలి శోధన చేసే తత్వ యొక్క లక్ష్యార్థంలోకి రావాలి స్వమి యొక్క లక్ష్యార్థంలోకి రావాలి అంటే ఆ తత్వాన్ని తోముని పట్టుకుని సబ్బు పెట్టి వాటిని బాగా శోధన చేసి చేసి చేసి వాచ్యార్థాన్ని పీక్ అవతల లక్ష్యార్థంలోకి రావాలి వస్తే ఒకటి అవుతాయి అని మీరు చెప్పారా లేదా మీరు మొత్తం పాఠ ఉంటా తత్వత్వం అని మేము తత్వత్వం అంటేనేమో మమ్మీ మమ్మల్ని తప్పు కొడతావే మీరు అన్నారు కదా వేరు వేరే కూడా చెప్పారు కదా బాత్ వేరే చెప్పారు కదా రైతులు తప్పే దానికి చెప్తున్నారు కాచిత్ ఒకనొక సా అట్టి అనగా తత్వం పదవులు వేర్వేరు అర్థము గలవు అనే కక్ష ఒక స్థితి అద్వైత బోధనాయ ఏకత్వమును బోధించుట కొరకు మాత్రమే స్వీకరించబడినది మేము తత్తు గురించి త్వం గురించి చాలా వ్యాఖ్యానం చేసిన మాట వాస్తవం మా అభిప్రాయము తత్తు వేలు త్వం వేలు అని నిరూపించుటేసిన వ్యాఖ్య అక్కడ ఒక స్థితిని మేము అంగీకరించాం ఒక కక్ష ఒక తరగతిగా పెట్టే ఉందా కక్ష కక్ష కక్ష అంటే తరగతి కక్ష అంటే ఆర్బిట్ కక్ష సూర్యుడి చుట్టూ భూమి కక్షలో ఉన్నది ఆర్బిట్ అంటే ఒక లెవెల్ ఆర్బిట్ అంటే ఒక లెవెల్ కాబట్టి తత్ త్వం రెండు పదములు వాటి వాక్యార్థము దాని మీద లక్ష్యార్థము అంటే ఒక లెవెల్లో మేము డిస్కస్ చేశాం అలా డిస్కస్ చేసింది తత్వే త్వం లేదు భేదమే సత్యము అని అందుకోసం కాదు వాటి మధ్య కనబలతో భేదమును దోచిపుచ్చుట కోనకు మాత్రమే నేను ఆ విధముగా చర్చించినాము నేను అంటే తేదనుభవంలో ఉన్నది ఎక్కడో తొమ్మనేది అనుభవంలో ఉన్నది ఎదురుగా ఎక్కడో ఉన్నది వేరు ఎదురుగా ఉన్నది వేరు అని అందరూ అనుకుంటున్నారు అని ఆ విధంగా ఒక చర్చ లేవనెత్తి ఆ పదముల యొక్క తాత్పర్యము మూలంకషంగా శోధించి వాటి యొక్క అభేదమును బోధించుకోవడకు మాత్రమే మేము అట్లు ప్రవర్తించినాము తప్ప మీకు మల్లాగా నత్వమరు అంత వైదోధనాయ సాక్షా కాచిదిష్య జలాభ్రోపాద్యే జ్రఖేతయో ఆధారౌతు సునిర్మలౌ నేను చెప్పిన దృష్టాంతాన్ని ఆయన శ్లోకంలో పెట్టారు కానీ కొంత స్ట్రెక్చర్లు వింత కఠినంగా కనబడే శ్లోకంలో కూడా పెట్టారు ఏమి మెడదీస్తే ఏమీ లేదు ఆకాశము వేరు వేర ఒక్కటి ఇక్కడ అక్కడా ఎక్కడో అన్నారు నేను దేహం అయితే ఇక్కడ వేరు అక్కడ వేరు ఎక్కడో వేరు సపోజ్ నేను చైతన్య స్వక్కు అనుకోండి ఇక్కడ అక్కడ ఎక్కడో అనే భేదములన్నీ సమసిపోతాయి అది మనం అనుకున్నమాట దాన్నే ఆయన అంతకుముందు ఆకాశాలను విడదీసి పెట్టారు కదా జలాకాశము జలాకాశం అంటే పను ఆకాశం జలలో ప్రతిఫలించిన దాన్ని జలాకాశం అంటారు అభ్రాకాశము అంటే మేఘము ఒకేద పరిచ్ఛిన్నమైన ఆకాశము మహాకాశము అలా ఏదో చెప్పారు అదే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నారు జలాభ్రోపాధ్యఖే సయో ఆభారవు మహాకాశ దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఆకాశం అంతా ఒకటే అని కూడా చెప్తాను జలాకా జలాకా మేఘాకా మేఘాకా అభ్రె మకాహ మేఘాకా జలము అనే ఉపాధి పైనా మేఘమనే ఉపాధి పైన ఆధారపడి ఉన్నది చేస్తే ఆ రెండు సో ఇప్పుడు మీరు రెండు ఆకాశాల గురించి మాట్లాడుకున్నారు జలాశము మేఘ ఆకాశము రెండు ఆకాశములు అని మాట్లాడుకున్నారు రెండు ఆకాశాలక్కడ నుంచి చేయండి జలమనే ఉపాధిని పట్టుకునేది ఆ ఉపాధిని ఆకాశంలో ఆకాశం నెత్తి మీద వేసి ఆ జలములకు ఉండే లక్షణాన్ని ఆకాశానికి అంతగడితే అది జలాకాశమైనది అలాగే మేఘమనే ఉపాధిని పెట్టి ఆకాశం మీద పెడితే అది మేఘ ఆకాశమైనది ఆ విధంగా ఉపాధిని బట్టి రెండు ఆకాశములు వచ్చాయి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది నేను నెక్లెస్ పెట్టుకున్నాను తర్వాత నేను ఎలా దృష్టాంతం చెప్తాను నందో అలవాటైన దృష్టాంతం నేను నెక్లెస్ పెట్టుకున్నాను చేతులకి బంగారు గాజులు పెట్టుకున్నాను కాబట్టి రెండు బంగారములు కదవు అంటారా ఎవర ఒక బంగారం అనే అంటారు మీరు మీ తెలివైన వాళ్ళు మీరేదో తెలుగు వాళ్ళు కాదు మరి అవన్నీ ఒక బంగారం మీరు ఏదో రెండు అంటున్నారు ఏమిటి మెడ ఉపాధిని బట్టి నెక్లెస్ చేతులనే ఉపాధిని బట్టి బంగారం గాజులు అయింది అంతే తప్ప బంగారము ఆకాశం కూడా అంతే ఇంట్లో కష్టమే ఉంది కాబట్టి మాటవలసరికి ఎలాకాశము మేఘాకాశము అన్నా అది రంగు కూడా ఉపాధిని బట్టి అలా అయ్యేయండి స్వరూపంలో తేడా ఏం లేదు తయోహకాశములకు ఆధారవు ఆశ్రయములైన ఘటాకాశ మహాకాశములు సునిర్మలవు సుతలమైనది అనగా ఉపాధి సంఘము లేని ఇప్పుడు జలాకాశము మేఘాకాశం అని ఉంది కదా జలాకాశములకు ఆధారమేమిటి అంటే ఘటం అంటే వీళ్ళ అభిప్రాయం ఏమిటంటే గతంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఆకాశము ప్రతిఫలించింది అక్కడ అలా చెప్పాడు అంతకు ముందు శ్లోకాలు మీరు గుర్తు చేసుకుంటే అలా చెప్పాడు దానికి జలాకాశము అని పేరు పెట్టాడు జలంలో నీళ్లు పోసి దాంట్లో ప్రతిఫలించిన ఆకాశం జలాకాశం ఘతంలో నీళ్లు సగమే పోస్తాడు ఆ మిగిలిన సగం ఆకాశం ఉంది కదా అది ఘటాకాశం అది అది జలాకాశం కాదు ఆ మేఘాకాశం మేఘంలో ఉన్న ఆకాశం మేఘాకాశం అలా చెప్తుంది ఇప్పుడు ఘటాకాశం పక్కన పెట్టండి జలాకాశములకు ఆశ్రయం ఏమిటి ఘటం మేఘాకాశములకు ఆశ్రయం ఏమిటి మహాకాశండి ఘటాకాశ జలాకాశములకు ఆశ్రయమైన ఘటము ఆ జలాకాశ లక్షణములను కలిగి ఉన్నదా నేను జలాకాశంలో ఆ నక్షత్రాలు కనపడతాయి ఆ ఘటానికి నక్షత్రాలు ఉన్నాయా లేవుగా అది ఆ ఉపాధి వల్ల వచ్చిన గుణముల చేస్తే అది పంచన్నం అవ్వటం లేదు కదా అలాగే మేఘాకాశము మహాకాశమునందు ఉన్నది అనగా మేఘాకాశమునందు మహాకాశము ఆశ్చర్యమై ఉన్నది మేఘంలో నీళ్లు ఉన్నాయి తడిగా ఉంటుంది మేఘం మేఘలో నెరుపులు కూడా ఉంటాయి కాబట్టి ఈ నీళ్లు మెరుపులు మొదలైనవి మహాకాశమునకు తగులుకుంటాయా అంటే మహాకాశము నీళ్లు మెరుపులు మొదలైన లక్షణములు ఏమీ లేకుండా నిర్మలంగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధిని ఒకదాన్ని ఒక తత్వముపై వేసినప్పుడు ఆ ఉపాధి లక్షణమును తత్వమునకు సంక్రమించవు అని అభిప్రాయాలి విజ్ఞానం ఎంత సరిపోతే ఏదో నాలుగు ఆకాశాలని మొదలుపెట్టారు ఇంకా ఒకసారి దాంట్లో పడ్డానంటే చిగురు దాకా అదే కొట్టుకోవాలి అది కుదిరినా కుదరకపోయినా ఓ మోస్తరుగా కుదిరినా దాన్ని కుదుర్చుకుంటూ పోవాలి అలా వచ్చింది ఓకే చెప్పేసి జలాకాశ్రేత ఆధారవుతు <Gã> ూ పూర్ణము పూర్ణమిమిం పూర్ణా పూర్ణము కియే పూర్ణస్